అందరికి అల నా పేరు దీపా నాకు ఒక కొడుకు అండ్ చిన్నబ్బాయి ఈ ఇంట్లో ఏమైందంటే టూ వీక్స్ నుంచి నాకు విపరీతమైన సౌండ్ వస్తుంది ఎట్లా అంటే ధనం సౌండ్ ఆ రూమ్ లోకించి వస్తుంది కిచెన్ లా ఈ రౌండ్ మొత్తం తిరుగుతుంది కానీ ఇక్కడ వైపు మాత్రం రాలేదు ఒక వన్ వీక్ దాకా సౌండ్ వస్తనే ఉంది నేను అంత పట్టించుకోలేదు ఏదో అనుకున్నా ఇట్లా చుట్టుపక్కల తిరుగుతుంటారు కదా అని అనుకున్నా కానీ ఆ సౌండ్ ఎట్లంటే నైట్ టువెల్వ్ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ ఫోర్ అయినా ఫైవ్ అయినా పోవట్లేదు రెండు అడవిలు డాన్స్ చేస్తుంది గల సౌండ్ వస్తుంది నాకు చాలా భయం వేసింది ఒక ఏదో అని అనుకున్నాను వదిలేసుకున్నా కానీ నేను లోపల ఏంటంటే హలలి హలలి అని హలలియాస నువ్వే నాకు సాయం చేయి నాకు ఇలాంటి ప్రాబ్లెమ్ అయితుంది ఇక్కడ మరి నువ్వే నాకు సాయం చేయదేవా అని నేనేం నాకు తెలిసిన వాళ్ళకి చెప్పిన ఇక్కడ అంతా హిందూసే తెలిసిన వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏదేదో చెప్తున్నారు దాని తోపియాల ఇచ్చేయాల ఇది చేయాలంటే నేను ఒకటే అన్నా ఇవన్నీ నేను నమ్మను నేను ఓన్లీ ప్రేయర్ చేస్తా మా ఇంకా ప్రేయర్ మీటింగ్ పెట్టిస్తాను అసైతాన్ని వెళ్ళిపోతుంది నాకు అదే అదొక్కటి నమ్మకం ఉంది అని చెప్పిన సరే ఏదో ఒకటి అమ్మా అది ఇదే చాలా మంది ఇల్లు కాల్ చేయమన్నారు ఎందుకు విప్పై సరేలే అని అనుకున్నాను ఇంకా నేను వన్ వీక్ అబ్జర్వ్ చేసిన ఎవరికైనా చెప్తే కూడా మళ్ళీ నమ్మట్లేదు నేనేదో ీ చేసుకుని చెప్తున్నానేమో అని అనుకున్నారు కానీ నేను అట్లా ఏం చేయలేదు నాకు ఆ సౌండ్ వినిపిస్తేనే నాకు ఇప్పటికీ కూడా ఆటో దడ అనిపిస్తుంది అంత భయం పెట్టింది నాకు నేను ఎప్పుడైతే నా మైండ్ లో నాకు తెలిసిన వాళ్లకు ప్రేయత్ వినిపించిన ప్రేయర్ మీటింగ్ పెట్టించుకుంటున్నా నాకు తెలిసిన హిందూస్ కొంత ఉన్నారు పెట్టిస్తున్నా అదేందంటే నన్ను ఇంట్లోకించి వెళ్ళగొట్టనికే ప్రయత్నిస్తుంది ఆల్రెడీ చెప్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు చచ్చిపోయినారు ఇప్పుడు మీ వంతు అని అనుకుంది నేనన్నా ఇవన్నీ నాకు వల్ల కాదు నేనైతే నాదేదో నేను చేసుకున్నా మీరేదో మీరు చేసుకోండి అని అనుకున్నా నా మంచి అనుకున్నా అనుకున్నా ఎట్లయినా ఆంటీ కూడా ఫోన్ చేసిన ఆంటీ ఇట్లా టూ వీక్స్ నుంచి నాకు ఇట్లా సౌండ్ వస్తుంది అని ఫస్ట్ వీక్ ఏమో నార్మల్ గా వచ్చింది సెకండ్ వీక్ నుంచి ఎట్లా అంటే ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది ఇంకా నాకు ఒక పిలుస్తున్నారు అరే నీకు పిలుస్తుంటే వినిపిస్తలేదా అట్లనేమంటున్నావు లేవు అనట్టు ఈ టైమ్ లో ఎవరు నన్ను పిలుస్తున్నది అది కూడా అంత దూరం నుంచి అని అనిపించింది అనిపించి రాధికంటే నేను నిద్ర పోలేదు కాల్చితులు వణికుతున్నాయి లోపల లోపల భయం భయం వేస్తుంది వీరిద్దరు మాత్రం మంచిగా వండుకున్నారు వాళ్ళకేది వినిపిస్తలేదు నేనే అనుకున్నాను ఎందుకు దేవుడు నాకే చాలా భయం అట్లా భయం పడి కూడా నన్ను ఒకరించండుకొని వచ్చినా కూడా వచ్చినాక దేవుడు నాకు కళలే చూపించారు ఏంటంటే రాధికాంతి వచ్చింది పైన బ్రౌన్ కలర్ ఉంది కింద వైట్ కలర్ ఉంది అది వచ్చి పడేస్తు పడేసిందో అది గమనించలేదు అది అట్లా పడ్డదు కల తర్వాత నేను ఆంటీకి పిలిపించి ప్రైమ్ మీటింగ్ పెట్టించిన పెట్టించిన మంగళవారం రోజు పెట్టించినాను ఇంకా ఆ రోజు నా ఇంటి పడుకున్నా ఇంకా సౌండ్ లేదు దేవుడి మెరైకులు చేసిన జీవితంలో నేను చాలా భయం పడ్డాను అసలు నా కూడా ఎవరు లేరు ఒక దాన్ని ఎట్లా ఏం చేయాలనే నాకు దినమంతా భయమే పిల్లల్ని కూడా నా ఇంట్లో పెట్టుకుంటున్నా భయానికి ఆ కిచెన్ లో చాలా భయం వచ్చింది దేనికైనా చాలా భయం పడుతున్నా అది అయినా ఆంటీ ప్రయోనాక కొంచెం కొంచెం సౌండ్ వచ్చింది నాకు అక్కడ వస్తే కూడా ఇది వస్తే రాని ఏమండి ఆంటీ ప్రేరేసి బంధించి చేసిపోయినాక కూడా అది పై అంటే నాకు మామూలుగా పైన నడిచినట్లు వినిపిస్తుంది ఆంటీ ప్రేక్షిపోయినాక కిందికేసి వినిపిస్తుంది అంటే అండర్ గ్రౌండ్ కిందికెసి ఇంకా నడుస్తూ వాకింగ్ చేస్తుంది అటు ఇంకా సౌండ్ చేస్తుంది అయినా నేను అనుకుని ఇంకేం భయం పడ వాక్యంతో ఆంటీ నాకు కీతలు నైన్టీ వన్ వాక్యం చెప్పింది ఇంకా తిమూతుల కూడా చెప్పింది ఆ వాక్యం వినడం తోటి నాకు ధైర్యం వచ్చింది నేను అనుకున్నా ఇప్పుడు ఇట్లా సౌండ్ వస్తే దానికి లేచి ఇదే వాక్యం చెప్పి దాన్ని ఇది అనుకున్నాను కానీ సౌండ్ రాలేదు దేవుని దేవులా అట్లా దేవుడు నా జీవితంలో అద్భుతం చేసింది దేవుడు ఈ వాక్యం ఈ సాక్ష్యం దీవించింది కదా